ఎత్తన ఎనభై ఒకటి అప్పులవారే అందరును అప్పగ తిప్పగ కత్తలు వేరి ఎక్కడ చూచిన ఈ ప్రపంచమున చిక్కులు సిలుగులు చింతలునే దిక్కెవ్వరూ ఈ తీదీపులలో దిక్కుమొక్కులకు దేవుడెగాక ఏది తలంచిన ఏ సూదుల మూటల సుఖములివీ కాదన అవున కడ కనిపించగా పోది కాడు తలపున కలడు ఒకడే ఎన్నడు వీడిని ఎప్పుడు వాసీని పన్నిన తమ తమ బంధములు ఉన్నతిసేయగా ఒప్పులు నెరపగా వెన్నుడు వేంకట విభుడే కలడు